మాయామయములివి మాయకు నీవేలికవు ఛాయకు తెచ్చేనంటే స్వతంత్రుడనయ్యేనా తెగని కొరిక తానే తీగవలే అల్లుకోగా తగదని మానుప నాతరమయీనా వగల కోపము పామువలేనాలుకచాచ పగటుతోడ తొడికిపట్టగ నేరుతునా వయసు తానే మేఘమువలే సోనగురియగా జయించినేదాని అనచగ నోపేన లయించక లోభము జలగవలే పీలుచగా నియమించి మట్టుపెట్ట నేడు నాకు వసమా ఏపున గర్వము తానే ఏనుగవలే మీరగ చేపట్టి చిక్కించుకో నాచేత లోనౌనా ఏ పొద్దు శ్రీవెంకటేశా ఇవి వాని స్వభావాలు కాపాడవే నన్ను నేనెక్కడా నీ దాసుడను